సంఖ్య ఐదు వందల తొమ్మిది అదే చూడరయ్యా పెద్ద హనుమంతుని కుదిగొని దేవతలు కొనియాడేరయ్యా ఉదయస్థశీలములు ఒక జంగ అది ఓ ధ్రువ మండల మందె సూర్యుని ఎదుట నీతని మహిమేమని చెబేమయ్యా దండిగా బ్రహ్మాండ ముదాక తోక మీదకెత్తే మెండకు దిక్కుల నిండా వెంచెను గుండు కూడా రాకాసులగొట్టని ప్రతాపము అరుదరుదయ్యా దిక్కులు పిక్కటిలగా లేఖతోమములు వెంచే పక్కన లోకములకు ప్రాణమై నిల్చే ఇక్కడ శ్రీ వెంకటేశు ఇతవరి బంటాయే మిక్కిలిని తనిలావు మేలు మేలయ్యా